మూడు వందల డెబ్బై ఎనిమిది ఆతుమ సంతస పెట్టుటది ఎరుక తానే తెరవునొల్లకుటిది ఎరుక ముంచిన బంధములలో వడక తానంచల విడదన్నుటది ఎరుక చెంచలపు విషయాల సగుడుముగుడుగాక ఎంచి హరి పోయుటిదియే ఎరుక పాయని అర్థములకు బంటు బంటై తిరుగక ఆయతమై మోసపోనిదది ఎరుక పాయపు కామినులతో పలుమారు చేయు పొందు హేయమని తల పోయుటిది ఏరుక ధరీ దగల ప్రాణీ తతుల నొప్పించక అరయ సముడవుట దియరుక గరిమల శ్రీ వెంకటపతి దసుడై హిరవందుటిక